మామిద్భవత్పాదశంకరం లోక శర పరిపూర్ణ పరాత్మాస్ ఏ విద్యాిణీ బుద్ధే సాక్షికయ స్థితి స్రన్నహ నితీర్య అహం ఇది ఈ రీయతే ఇది ఎంతో కొంత చదివి ఉన్నట్టున్నాము మళ్ళీ ఇంకోసారి ప్రారంభం చేస్తున్నాం ఈ వేదాంతం ఇలాగే ఉంటుంది ఇది కొత్త సబ్జెక్ట్ చెప్పినట్టు ఉండదు చెప్పిన సబ్జెక్టు చెప్పినట్టు ఉంటుంది కానీ ఎప్పటికప్పుడు మళ్ళీ నిత్య నూతనంగా కూడా ఉంటుంది అహం ఇది ఈ ప్రతి వాళ్ళు అహం అహం అని అంటే తెలుగులో అయితే నేను నేను అని అంటారు ఇంగ్లీష్లో ఐ ఐ అవి మీ మీ అంటూ ఉంటారు అయ్యం మీ సో ఇప్పుడు ఈ అహం అనే అనుభవం ఉంటుంది అది అంటున్నారంటే మా కారణం కాదు అది అనుభవం ఇప్పుడు దీంట్లో పదార్థము తెలియక అనుభవము అన్నీ డిఫరెంట్ లెవెల్స్లో ఉంటాయి లెవెల్స్లో ఉంటాయి పదార్థం దృశ్యం తెలుసుకునేది ద్రష్ట బుద్ధి తెలుసుకుంటుంది బుద్ధిలో ఒక వృత్తి రూపంగా మీకు జ్ఞానం కలుగుతుంది అనుభవము ఆత్మస్వరూపము నుండి ఉంటుంది కాబట్టి మీరు మూడింటిది కొంచెం జాగ్రత్తగా గమనించాలి పదార్థం వాహ్యము నుండి జ్ఞానము బుద్ధి అని ఉంటుంది అనుభవం ఆత్మస్వరూపము ఓకే అంచేతనే దాన్ని అనుభవము అన్నారు అను అంటే వెనుక భవా ఉండేది దేని వెనుక ఉండేది బుద్ధికి వెనుక ఉండేది అనుభవం ఓకే కాబట్టి ఇప్పుడు అహం అనేది బయట పదార్థ రూపంగా ఉంటుందా ఉండదు అజ్ఞానం చేత ఉంటుంది అజ్ఞానం చేత అలా కూడా ఉంటుంది ఇప్పుడు ఒక మనిషి బంగారం ఒక పది కేజీల బంగారం బెల్ట్ కింద చేసుకుని నడువు పట్టుకుని ప్రయాణం చేసుకున్నాడు ఏమండి ఈ లోపల ఆ పడవ మునిగింది పడవ తల్ల కిందలయింది వీడు నదిలో పడ్డాడు ఇప్పుడు ఈ బెల్ట్లో ఉండే బంగారం అది నాది కాదు నేను కాదు అని వాడు కనుక తెలుసుకుంటే ఆ బెల్ట్ తీసేకలు మారేస్తే ప్రాణంతో రక్షింపబడతాడు కానీ వాడు ఈ బంగారం నాది నాది నాది అని పట్టుకుని దాంతో పాటుగా మునిగి బంగారం ఏం చేస్తుందంటే అది అరుక్కు వెళిపోతే వీడిని కూడా అరుక్కు తీసుకుపో కాబట్టి కొంతమంది బయట కనబడే పదార్థమునందు అహం దాని ముందు అహం అనే తాదాత్మ్యాన్ని కలిగి ఉంటారు అంటే అది పర్వాలేదు నేను పోయినా కానీ అది పోవడానికి వీర్లేదు అంటే తాను కంటే కూడా ఎక్కువ విలువైంది అంటే మమ మమకారం ఉంటుంది అయితే మమకారం బాగా ముదిరినప్పుడు అహం అనే ప్రత్యయ రూపంగా కూడా ఉంటుంది ఇలాంటి ప్రయోగాలను కొన్ని భాష్యకారులు కూడా కూర్చోశారు మమ ఆత్మ భద్రసేన అని ఒక చోట భాష్యకారులంట శంకరులంట అంటే ఒక రాజు భద్రసేనుడు తన సెక్రటరీతో ఉంటాడు వాడు బాగా డిపెండ్ అయి ఉంటారు సో ఆ డిపెండెన్స్ ఉన్నప్పుడు నా ఆత్మ ఈ భద్రసేనుడే అని అంటాడు అంటే ఇప్పుడు ఆత్మ అక్కడుంది బయట ఉందనమాట వీటికి బయట ఉండే సో ఆ లెవెల్లో బాహ్యమునలుండే పదార్థమును నేనుగా అహముగా అనుభవానికి తెచ్చుకోవడం అది చాలా పెద్ద అజ్ఞానము తాదాము సంఘము అది కానీ అది పెద్ద ఇష్యూ కాదు అది అలపెట్టండి ఇంద్రియములు మనస్సు దీని దీని ఎందు అవన్నీ తెలుస్తూ ఉంటాయి మీకు తెలుస్తూ ఉంటాయి ఆ తెలిసేవాటి ఎందు అహం అనే అనుభవము అజ్ఞానము కాబట్టి అవి అవి ఏవి కూడా అహం అనే అనుభవ రూపంగా మన చేత స్వీకరింపబడుతున్నప్పటికీ అవి యథార్థమైన అహం కావు ఇప్పుడు మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉండగా మీకేసి మీరు చూడండి యు వాచ్ యువర్ సెల్ఫ్ మనం ఏం చేస్తూ ఉంటామంటే జీవితంలో ఇతరమును పరిశీలిస్తూ ఉంటాం ఇతరమును ఎలా పరిశీలిస్తారు ఎలా పరిశీలించకూడదు ఇతరమును పరిశీలించడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు ఆ ఇతరము జడ వస్తువులు అనుకోండి ఇల్లు వాకిలి బంగారం ఇవన్నీ అనుకోండి పూర్వం కూడా ఆయన ఇల్లు కట్టుకున్నాడు నూట డెబ్బై చదురపతి జాల ల్యాండ్ కొనుక్కొని దాంట్లో చవకబాను సామగ్రంతా పెట్టి చాలా కకృర్తిగా ఇల్లు ఒకటి కట్టాడు మొత్తానికి అలాగే కానీ ఇల్లు కట్టి చూడు సాంఘిక అన్నట్టుగా ఇల్లు కట్టాడు ఇల్లు కట్టి రోజు పొద్దున్న లేవగానే దాని చుట్టూ ప్రదక్షిణం చేసి తన కాంపౌండ్ వాళ్ళు తన గోడ వాళ్ళని సక్రమంగా ఉన్నాయా లేదా చూసుకుంటూ ఆ రకంగా సో అలాగంటే తాదాత్మ్యము అది పద్ధతి కాదు కదా సో ఎనీవే మీరు ఈ మీ కేసు మీరు చూసుకోండి అంటే బాహ్య వస్తువులను పరిశీలిస్తూ ఉంటారు జనా అని చెప్పడానికి నేను దృష్టాంతంగా కలుగుతాను ఈనే బహిర్ముఖత్వము అంటారు ఈ బహిర్ముఖులు వాళ్ళు జీవితంలో తెలుసుకోగలిగేమీ ఉండదు బహిర్ముఖులు రెండు లౌకికులు ధార్మికులు లౌకికులైన బహిర్ముఖులు ఎలా ఉంటారు అంతసేపు ధనము భోగములు వీటినే చూసుకుంటూ ఉంటారు కేవలం దాన్నే చూసుకుంటూ ఏమండి మీరు ఐఫోన్ ఒకటి పెట్టుకున్నారనుకోండి మీకు ప్రపంచంలో ఉండే భోగ సామగ్రులన్నీ అక్కడ యాప్ రూపంగా అవైలబుల్గా ఉంటాయి ఏమండే అదేలాగే రెండు మూడు బ్యాంకు కార్డులు పెట్టుకున్నారనుకోండి ఏ బ్యాంకులో ఎంత సొమ్ముంది అన్నది రోజుకు ఒక చూసుకుంటూ ఉండొచ్చు ఈ బ్యాంకులో ఎంత ఉంది ఆ బ్యాంకులో ఉంటుంది ఇంకెంత ఖర్చు అయింది అది ఎంత పోయింది చూసుకోవచ్చు ఈ బ్యాంకు వాళ్ళు కూడా మీకు ఒక యాప్ తీసుకో యాప్ తీసుకోవాలని పుష్టి చేస్తూ ఉన్నారు పే పే జీ పేజీ యాప్ పే జీ యాప్ అంటే మీరు మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బుని అవతల వాడికి చాలా ఈజీగా పే చేయగలిగేటువంటి విధానము సో అలాంటిది ఏదో పెట్టు కూర్చుంటారు అది చూసుకుంటూ ఉంటారు ఇలా కిందకి పైకి నచ్చకుంటూ చూసుకుంటారు వీళ్ళని బసిలు ముక్కులు ఉంటారు ఇప్పుడు ఐఫోన్లో ఏముంటాయి అర్థము కామము రెండు పురుషార్థాలు కూడా ఐఫోన్లో ఉంటాయి వాటిని చూసుకుంటూ ఉంటాయి లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాం రాగక్లేషములతో జనువులను చూస్తూ ఉంటాడు జనాలను చూస్తూ ఉంటాడు నేను ఒక సందర్భం నాకు అనుభవం కలిగి నేను విసుకుపోయినా నేను ఒక వ్యక్తి అప్పుడే లోపలికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి చూశాను నేను ఆ వ్యక్తి చేసి చూడడం మరో మనిషి గమనించాను అంటే ఆ మరో మనిషి ఏం చేస్తున్నారు నన్నే గమనిస్తూ ఉన్నారు చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు నన్నే గమనిస్తాను నన్నే గమనించండి అంతవరకు అక్కడ ఎవరు అలడదని ముందు ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతున్నాను దట్ పెర్సన్ ఈజ్ వాచింగ్ మీ అదే ఐ న్యూ ఇట్ లేటర్ నాకు అప్పుడు తెలియలేదు ఎవరైనా మిమ్మల్ని అలా వాచ్ చేసేస్తుంటే కొంచెం మీరు ఫీల్ అవుతారు కూడా దట్ పెర్సన్ ఈజ్ వాచింగ్ మీ నేను వీళ్ళందరితో మాట్లాడుతున్నాను ఈ లోపల సడన్గా ఓ పెర్సన్ లోపలికి వస్తే ఐ ప్పి లెడ్ దట్ పర్సన్ And uh, I, I look like that. Who, who is that? Qué semen are in terms of subjectruturery. Then after we go from about two words. We go from the upstairs you take your subject on all the raw land. When you have your subject on a web and have a strong history��. So. So an accident you have a � Welsh toothbrush? What is this? I'm not a Suzanne. Let me remember. That's very as long as I got into this hyperl conferred. That's Dham. And these are the vraies who say Mechanical Tun lath. So I've got alessaxus. కాదు నువ్వు కోపంగా చూడటం నేను చూశాను అంటే నేను చెప్పాను చూడు నేను కోపంగా చూడటం కాదు నువ్వు చూడాల్సిందే నువ్వు చూడాల్సింది ఏమిటంటే నీ మనస్సులో మూడు కట్టుకున్న ఈ అజ్ఞానాన్ని నువ్వు చూడాల్సి ఉంటుంది ఏం కాబట్టి దీన్ని అంతర్ముఖత్వం అంటే మీ దేహమును మీ మనస్సును మీరు చూడండి ఒక్కసారి ఇప్పుడు కూర్చొని కదా మిమ్మల్ని మీరు ఒక్కసారి పరిశీలించండి మీరు పరిశీలిస్తే మీలో మీకు రెండు అంశములు గలవనే విషయం స్పష్టం అవుతుంది మీలో మీకు ఒకటి ఎప్పుడు మారిపోయే అంశము ఒకటి మీ ఎందుకు కలదు మీకే తెలుస్తుంది ఇప్పుడే తెలుస్తుంది ఇప్పుడు మీరు ఇప్పుడే తెలుస్తుంది మీలో మీకు మారిపోతున్న తత్వములు కొన్ని అనుభవానికి వస్తాయి మీలో మీకు మారని తత్వము కూడా అనుభవానికి వస్తుంది మీరు అలా పరిశీలిస్తే వస్తుంది దాన్ని సాక్షిభావము అని అంటారు మీరు పరిశీలిస్తే వస్తుంది చూడండి మీ దేహం చేసి ఒక్కసారి చూడండి మెడిటేషను మెడిటేషన్ అంటారు మీ దేహం చేసి చూస్తే మెడిటేషన్ అన్నది కూడా అర్థం చేసుకోవాలి చాలామంది మెడిటేషన్ ఏం చేసి పెట్టారంటే చాలా జటిలం చేసి పెట్టారు ఒకటి మెడిటేషన్ అని ఒకటి పెట్టారు ఒకటి పెడితే మీరు మంత్రాన్ని అలాగా రిపీట్ చేసేస్తూ ఉంటారు దానివల్ల మనస్సు విక్షేపంలో ఫిక్స్ అయిపోతుంది విక్షేపంలో ఉండిపోతుంది తప్ప మనస్సు శాంతమయ్యేటువంటి అవకాశం ఉండదు అయినా పర్వాలేదు మనస్సు ప్రాపంచిక విషయాలపై గంతులు వేసి బదులు ఏదో మంత్రాన్ని పట్టుకుని ఆ మాత్రం స్థిరంగా ఉన్నందుకు మనం సంతోషించే విషయమే బట్ దట్ ఈజ్ ఓన్లీ ద బిగినింగ్ ఆఫ్ మెడిటేషన్ దట్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ మెడిటేషన్ కానీ చాలామంది దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ మెడిటేషన్ అన్నట్టుగా ప్రజెంట్ చేస్తారు దట్ ఈస్ ద మిస్ఫర్చు సో దట్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ మెడిటేషన్ దట్ ఈజ్ వన్ స్మాల్ పార్ట్ ఆఫ్ మెడిటేషన్ దెన్ ఇంకొకటి ఉన్నది ఈ రూపాన్ని మీరు ధ్యానం చేయండి అని మామూలుగా ధ్యాన శ్లోకాల్లో వస్తుంది అదేమి మీరు ధ్యానం చేయగలిగది ఏమీ కావాలి ఉంటే ఆ శ్లోకాన్ని వల్లించడానికి ఉపయోగపడుతుంది తప్ప మీరు ధ్యానం చేయగలుగుతారని నేను అనుకోను ఎలా ధ్యానం చేస్తారు సో మీరు ఒక శ్లోకంలో ఉండే అర్థాన్ని భావన చేయటం కూడా చాలా కష్టం సో గాయత్రీని ధ్యానం చేయమంటే ముక్తా విద్రుమ హేమ నీలధవఛాయై ముఖై త్రీక్షణై ఆమెకు ఐదు ముఖాలు ఉంటాయి ఎలా ధ్యానం చేస్తారండి ఐదు ముఖాలను ఎలా ధ్యానం చేస్తారు ఎంత కష్టం ఐదు ముఖాలని ధ్యానం చేయడానికి మీరు పూనుకునేప్పటికీ అదంతా చాలా విదూరంగా తయారవుతుంది మీరు కడుమూసుకుని ఐదు ముఖాలనే ధ్యానం చేసే ప్రయత్నం చేస్తే ఏమవుతుందండి ఎక్కడైనా ట్రై చేయండి కొన్ని మీకే తెలుస్తుంది ఏమవుతుందండి ఏదో ఏదో అవుతుంది ఈ ఫలా అవుతుంది అని చెప్పడానికి ఏమో వీలుండదు పైగా ఐదు ముఖాలకే ఐదు రంగులు కూడా చెప్పి వాడు తెలియకే తెలుస్తుంది దాంట్లో ఉండే కష్టం ముఖా విజృంభ హేమ నేల ధవళ ఒకటి ఓ ముఖం తెల్లగా ఉంటుంది ఇంకో ముఖం నల్లగా ఉంటుంది ఇంకో ముఖం పగడపు రంగులో ఉంటుంది ముక్త అంటే ముఖ్యం పగడం పగడం కాదు ముఖ్యం రంగులో ఉంటుంది విద్రుమ అంటే పగడం ముక్త నిద్రుమ హేమ అంటే బగ సడుందా పగడము అంటే అర్థగా ఉంటుంది ముఖం ఓ ముఖం తెల్లగా ఉంటుంది ఈ ఐదు ముఖాలు ధ్యానం మీ మీ గొప్ప ఎవరు చూస్తాను పైగా మంచిపోయే మంచిపోవడానికి వీలు లేదు ఒక్కో ముఖానికి మూడు పనులు ఉంటాయి ముఖానికి పైగా ప్రతి ముఖం మీద ఒక చంద్రుడు ఉంటాడు యుక్త మిందుని బద్ధ రత్న కిరీటం ఉంటుంది ఆ కిరీటానికి రత్నాలు ఉంటాయి చంద్రుడు కూడా ఫిక్స్ అయి ఉంటాడు కిరీటం ఎలా ధ్యానం చేస్తారు చేయగలుగుతారా మీరు మీరు ఏమైనా చేయగలరు ఏమో నాగుతారు నా అయితే మాత్రమే కాదు సో ఈ రకంగా ధ్యాన శ్లోకం చెప్పేసి ఆ ధ్యాన శ్లోకంలో వాళ్ళనున్న పాండిత్యం అంతా పెట్టేసి దీన్ని ధ్యానం చేయగలను ధ్యాయే అని మళ్ళీ విధి కూడా పైగా ధ్యా ధ్యానం చేయాలి ఊరికే మన మనం సంతోషపెట్టుకోవడం తప్ప ఆ ధ్యానాలు ఏమి కుదిరివేమీ కావు కాబట్టి మెడిటేషన్ని ఇంకొక లెవెల్ ఆఫ్ మెడిటేషన్ ఉన్నది ఆ మెడిటేషన్ నేను చెప్తూ ఉంటా దాన్ని అప్రిషియేట్ చేసి వాళ్ళు చేస్తారు కొంతమందిగా అనిపిస్తుంది దీంట్లో ఏముంది మెడిటేషన్ అనిపిస్తుంది ఇప్పుడు నేను ఏమని చెప్తున్నానంటే మీరు మీ బాడీని పరిశీలించండి ఎట్ ఇది మెడిటేషన్ You, you watch యువ యూ వాచ్ యువర్ బాడీ దట్ ఈజ్ అ మెడిటేషన్ మీ బాడీని మీరు వాచ్ చేసినప్పుడు మీకు ఒక సంగతి అనుభవానికి వస్తుంది ఏం అనుభవానికి వస్తుంది ఏదైతే నేను నేనని మీరు అనుకుంటున్నారో ఆ నేనులో ఎప్పటికీ మారిపోయేది బాడీ ఎప్పుడు మారనిది ఆ సాక్షి మీరే సాక్షి అంటే మీరే బాడీని వాచ్ చేసి మీరే మీలో మార్చూ ఉండదు అని ఇమూవబుల్ అనే కూటస్థము అంటారు బాడీ ఎప్పుడు మారిపోతూ ఉంటుంది కానీ ఆ బాడీని మార్చేసేటువంటి మీరు మారకుండదా మార్పు మీలో అది మీకు అనుభవానికి వస్తుంది అంటే నా న్యాయందు ఒకటి ఎప్పుడు మారిపోయేది ఒకటి ఎన్నడు మారన్నది అనుభవానికి వస్తుంది ఈ అనుభవాన్ని మీరు నిష్వంతం చేసుకోవాలి దీన్ని అలాగా అదలో ఒకగా తలకర ఉపయోగించుకోవాలి దీన్ని మీరు సొంతం చేసుకోవాలి సొంతం చేసుకుంటే ఏమిటి ఉపకారం అని మీరు అనొచ్చు చూడండి మీ ఆరోగ్య సమస్యలకి అసలు మీకు ఇంకా అనాథ మీకు ధన్వంతరి సమానమైన ఆరోగ్యం మీకుంటుందని అసలు మీకు మందే అక్కర్లేదని అదేమి అన్నాం ఐ డోంట్ సే దాట్ ఐ సే డిస్మచ్ మీరు యూ షుడ్ బి క్యాగ్మెటిక్ క్యాగ్మాటిక్గా ఉండాలి మందు వేసుకోవాలి ముందు కూడా సరైన మందు వేసుకోవాలి ఏదో అవకతవక మందు వేసుకోవడం కాదు ఎవడో వీడు చెప్పాడు వాడు చెప్పాడు కదా సైంటిఫిక్గా క్యూర్ చేసి ముందు వేసుకోవాలి అది ఏదైతే అది సైంటిఫిక్గా క్యూర్ చేస్తుందని ప్రూవ్ అయినటువంటి మందు వేసుకోవాలి ఇప్పుడు బుధవారం వెణికిందనుకోండి ఫిజియోథెరపీ తోటి క్యూర్ అవుతుంది ఇట్ విల్ గెట్ క్యూర్ బై ఫిజియోథెరపీ అండ్ దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఫిజియోథెరపీ దానికి మూన్ ప్రోటోకాల్ అని పేరు మూన్ ప్రోటోకాల్ అంటే పైన ఉంటాడు మూన్ అలాంటి ఆ మూన్ ప్రోటోకాల్ ఈ ప్రోటోకాల్ని వ్యాండర్ బిల్ట్ యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేసి జర్నల్ ఆఫ్ ఫిజియోథెరపీలో పబ్లిష్ చేశారు మొత్తం ప్రపంచం కూడా దాన్ని ఫిజియోథెరపీ సైంటిస్ట్లు దాన్ని ఫాలో అవుతూ ఫిజిషియన్స్ ఫాలో అవుతూ ఉంటారు దాన్ని మూన్ ప్రోటోకాల్ అని అంటారు దాంట్లో నాలుగో ఐదో ఎక్సర్సైజులు ఉన్నాయి సింపుల్గా ఉంటాయి రోజు ఒకసారి రెండుసార్లు మీరు ఎక్సర్సైజ్ చేసుకుంటే మీకు ఈ భుజాల నొప్పులు పోతాయి సో అవి అలా ఉండాలి ప్రతిదానికి మందు ట్యాబ్లెటే అక్కర్లేదు కాబట్టి దేహంలో ఒక అవసరమైన మందు వేసుకోవటం సరైన సైంటిఫిక్ ఆహారాన్ని దాన్ని జాగ్రత్తగా తీసుకోవటం బాడీ వెయిట్ సరిగ్గా ఉండాలి బ్లడ్ వర్క్ కూడా తెలియగా ఉండాలి దీన్ని మీరు బాడీని వాచ్ చేసినప్పుడు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా డిఫాల్ ఇన్ ప్లేస్ వంటలో ఏమైనా లోటుపాట్లు ఉంటే అట్టి మీరు సర్దుబాటు చేసుకుంటుంది నేను తెలుస్తూ ఉంటుంది ఏం చేయాలన్నది తెలుస్తూ ఉంటుంది చేసుకుంటారు కాబట్టి మీరు మోస్ట్లీ ఆరోగ్యంగా ఉంటారు వాడిని వచ్చేస్తున్నప్పుడు తెలుస్తూ ఉంటుంది తెలుస్తూ మీరు దానికి రెస్పాన్స్ ఇచ్చేస్తూ ఉంటారు అప్పుడేమవుతుంది ఆరోగ్యంగా ఉంటారు ఎప్పుడైనా అనారోగ్యం చేసినా మీరు దాన్ని ఒక గుండె నిబ్బరంతో దాన్ని మీరు నిర్వహించగలుగుతారు అనారోగ్యాన్ని నిర్వహించగలగాలి అది ఏంటంటే మాట్లాడారు అనారోగ్యం వచ్చినప్పుడు కాలు కాలు తాలిన పిల్లి వలె లేకపోతే నిప్పు తొక్కిన కోతి వలె జంతువులు వేయకుండా జాగ్రత్తగా అనారోగ్యాన్ని నిర్భరంగా నిర్వహించగలగడం కూడా ఒక గొప్ప భాగ్యమే కదా అది మీకు లభిస్తుంది ఇప్పుడు దేహము నేను నేను దేహము సాక్షిభావంలో ఉండాలి దేహాన్ని వాచ్ చేస్తూ ఉంటారు దీనికి భగవాన్ బుద్ధుడు చెప్పిన మెడిటేషన్స్ కొన్ని ఉన్నాయి ఒకటి దేహాన్ని అలా వాచ్ చేస్తూ ఉన్నాను మీరు వాచ్ చేస్తూ ఉంటే మీకేం తెలుస్తుందో తెలిసిన అక్కడ ఉన్నది దేహము కాదు సెన్సేషన్స్ ఉంటాయి దేహం ఏముండదు ఆ సెన్సేషన్సే దేహముగా మనం తీసుకుంటూ ఉంటాం ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఇది టేబుల్ అనుకుంటాం మనం మీరు టేబుల్ని టేబుల్ టేబుల్ మీద పెట్టారు అని మనం అనుకుంటున్నాం టేబుల్ అన్నీ తీసుకోవడానికి అలవాటు పడి ఉన్నాం కాబట్టి అలా అనుకుంటున్నాం మీరు కొంచెం సూక్ష్మంగా పరిశీలిస్తే మీరు టేబుల్ మీద పెట్టారని కాదు ఒక సెన్సేషన్ ఆఫ్ టచ్ ఉన్నది టేబుల్ లేదు అక్కడ అక్కడ ఉన్నది టేబుల్ మీరు టేబుల్ అనుభవానికి వస్తుందా సెన్సేషన్ ఆఫ్ టచ్ అనుభవానికి వస్తుందా సెన్సేషన్ ఆఫ్ టచ్ స్పన్స్ అనుభవానికి వస్తుంది ఆ స్పన్స్కి మీరు టేబుల్ అని పేరు పెట్టుకున్నారు కాబట్టి ఆ సెన్సేషన్స్ అనుభవానికి వస్తూ ఆ సెన్సేషన్స్కి మీరు దేహము అని పేరు పెట్టుకున్నారు దేహం అనేది ఒకటి అక్కడ ఫిక్స్డ్గా ఒక వస్తువు ఉన్నది అనే అజ్ఞానం నుండి అక్కడ ఫిక్స్డ్ వస్తువు ఏం లేదా బాబు ఒక స్ట్రీమ్ ఆఫ్ సెన్సేషన్స్ అంటే ఇంద్రియ ఇంద్రియానుభవములు అనండి సెన్సేషన్స్ నల్లా రండి ఆ ఇంద్రియానుభవముల యొక్క ప్రవాహము గలదు ఐంద్రియక జ్ఞానము అని కూడా అనొచ్చు సంస్కృతంలో ఐంద సెన్సేషన్కి ఆ సెన్సేషన్స్ అలా ప్రవహిస్తూ ఉంటాయి కాబట్టి బాడీ అనేది అలా ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది ఆ ప్రవాహమును దర్శించే సాక్షిని నేను ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ మెడిటేషన్ తర్వాత మనస్సు చూడండి మీరు మనస్సుని అర్థం చేసుకోవాలి మనస్సు కూడా అది అది స్థిరమైనది కాదు అన్నిటికంటే చంచలమైనది మనస్తే అది ఎప్పుడూ ఒకలా ఉండదు ఎప్పుడూ మారిపోతూ ఉంది ఇప్పుడు ఇంట్లో భార్యాభర్త ఉన్నారనుకోండి ఓ క్షణం కలిసి ఉంటారు ఇంకో క్షణం చీల్చు అనుకుంటారు మళ్ళీ ఇంకో గంటలో ప్రేమగా ఉంటారు మళ్ళీ మరో అరగంటలో కీల్చు అనుకుంటారు అంటే వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇట్ ఈజ్ ఆల్ ద మైండ్ అదంతా మైండే మైండ్కి ఏవో కొన్ని అప్సేషన్స్ ఉంటాయి ఇప్పుడు కాఫీ అప్సేషన్ ఉందనుకోండి మంచి నచ్చిన కాఫీ ఇస్తే ఆల్ ఖుష్ కొంచెం కాఫీలో కాఫీ కరెక్ట్గా నచ్చటం అన్నది చాలా కష్టం ఎందుకంటే కాఫీ ఈజ్ వెరీ వల్నరబుల్ టీ అయితే పోతుంది అదే మొత్తం ఇటు అటులో నడిచిపోతుంది కాఫీ అలా వస్తూ కాఫీ చాలా క్రిటికల్గా ఉంటుంది కాబట్టి మంచి కాఫీ ఇస్తే ఖుష్ అయిపోతుంది కొంచెం కాఫీలో తేడా వస్తే మనస్సు గురించి కాటలు అలా ఉంటుంది మనస్సు అంత వల్లబుల్గా అంత బ్రిటిల్గా ఉంటుంది ఎప్పుడైనా విరిగిపోవడానికి ఇప్పుడు ములగా చెట్టు కోమౌండ్ అనుకోండి ఇలా పట్టుకుంటే ఉంటుంది విరిగిపోతుంది అలా ఉంటుంది మనస్సు సో దాంట్లో అప్సేషన్స్ ఉంటాయి మనస్సులో అప్సేషన్స్ ఉంటాయి కాబట్టి మీరు అవన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది మీ మనస్సుని మీరు వాచ్ చేయాల్సి ఉంటుంది మనస్సుతో ఐడెంటిఫై అవ్వకూడదు మనస్సును అలా వాచ్ చేస్తూ ఉండాలి సో మీరు అలా వాచ్ చేస్తూ ఉన్నట్లయితే మీకు ఒక సంగతి అనుభవానికి వస్తుంది అదేంటంటే ఈ మనస్సు అనేది ఎప్పుడు కదిలిపోతూ ఉంటుంది ఓకే దట్ ఈస్ ఫైవ్ ఆ మనస్సుని ఆ విధంగా దర్శించేది ఎవరు నేను ఆ సాక్షి ఉన్నది చూసారా అది నిన్న పొద్దున్న మనస్సు దుఃఖంగా ఉన్నప్పుడు మనస్సును సాక్షిగా దర్శించాను నేను ఇవాళ పొద్దున్న మనస్సు ఉల్లాసంగా ఉన్నప్పుడు మనస్సును సాక్షిగా దర్శించా ఒకప్పుడు మనస్సు ఎదుటి ప్రేమగా మాట్లాడే సందర్భంలో మనస్సును దర్శించా మరొకప్పుడు ఎదుటి మీద చికాకు వాళ్ళతో దెబ్బదాటిన సందర్భంలో మనస్సును పరిశీలించా మీకు మనస్సులో ఎన్ని మార్పులు వచ్చాయో కానీ పరిశీలించి వాడిలో ఏ మార్పు ఉండదు అది ఎప్పుడూ ఏకరూపంగానే మీకు అనుభవానికి వస్తుంది దట్ యూ మనస్సు మీకు మీకు ఎప్పుడైనా నేను ఒకటి అడుగుతాను చెప్పండి ఈ పరిస్థితి మనకు అనుకూలంగా లేదు అని మీకు అనిపించిందా ఎన్నిసార్లు అనిపించింది రోజులో ఓ పదిసార్లు అనిపించిందా ఆ పదిసార్లు కూడా మిమ్మల్ని మీ మనస్సే క్లిక్ చేస్తుంది మోసం చేస్తుంది ఎప్పుడైనా సరే ఈ మనిషి వీడు వస్తున్నాడు వీడెవరో దిస్టు అయ్యి ఉంటాడు అని మీకు అనిపించిందనుకోండి it is not about him it is about your mind or drishudeike avanu manake angare sambandha idhi lokam samajane andarney satpurushulga undala why manalo leda doushya manalo leda sethara motto anta ulta aipotundi meer manussane inside out tippalsundi inside out ante eviti సంచిని బాగా లోపల మురిగ్గా ఉన్నప్పుడు ఏం చేస్తారు సంచీని ఇన్సైడ్ అవుట్ చేస్తే ఆ మురికంతా కూడా పోతుంది ఆ అవసరమైతే వాష్ చేసేప్పుడు కూడా సంచిని వాష్ చేసేప్పుడు ఇన్సైడ్ అవుట్ చేసి వాష్ చేయాలి అలాగే వాష్ చేస్తే ఆ మురికి అక్కడే కూర్చుంటుంది అక్కడికి పోదు ఇన్సైడ్ అవుట్ చేసి వాష్ చేయాలి మనస్సుని ఒక టర్నెట్ ఇన్సైడ్ అవుట్ నాతో ఒకళ్ళు అన్నారు నా లైఫ్ పార్ట్నర్ He's not properly behaving with me. No. Then I'll let him know. What is going on? Please tell. Then I'll let him know. I'll let him know. What is the name of the Nāgatāyaṁ he said? Meervenāṁ he said. That's the name of the Nāgatāyaṁ he said. The name of the Nāgatāyaṁ he said. What is the name of the Nāgatāyaṁ he said? Me manaswa mimmane tapudāri patrisham. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు మీరు ఏ వ్యక్తి గురించి అయితే ఈ కథ చెప్పారో ఆ వ్యక్తి గురించి మీరు చేయాల్సింది ఏమీ లేదు మీరు చేయాల్సిందల్లా మీ మనస్థుని పరిశీలించే ఆ వ్యక్తిలో దోషం ఏమీ లేదు డౌట్తో పిసరం మీరు అనుకుంటున్నట్లు కావడం కాదు మాత్రం దోషం లేని కూడా ఎవడూ సృష్టిలో మీరు అనుకుంటున్నట్టు మాత్రం కాదు లేదండి మా మామగారు నాకు అడ్రస్ రావట్లేదు మీరు భ్రమపడుతున్నారమ్మా మా అత్తగారు నాకు ప్రములు ఇస్తున్నారు లేదు మా మీరు కంగారు పడుతున్నారు మీరు భ్రమపడుతున్నారు మీ మనస్సు చాలా కలుషితంగా ఉంది మీ మనస్సును మీరు వాచ్ చేయటం అభ్యాసం చేయండి మీరు ట్రై చేసి చూడండి నేనంటా నేను ఒక పరిస్థితి అనుకూలంగా లేదు ఈ వ్యక్తి అనుకూలంగా లేడు లేకపోతే ఈ వస్తువు అనుకూలంగా లేదు లేకపోతే ఈ పరిస్థితి అనుకూలంగా లేదు లేకపోతే ఈ ఘటన అనుకూలంగా లేదు నాలుగు ఉంటాయి వస్తువులు వ్యక్తులు పరిస్థితులు ఘటనలు ఈ నాలుగింట్లో ఏదో ఒకటి అనుకూలంగా లేదు అని మీకు ఎప్పుడు అనిపించింది లాస్ట్ టైం ఎప్పుడు అనిపించింది క్లాసుకు వచ్చిందని అనిపించి ఉంటుంది ఈవళ ఎన్నిసార్లు అనిపించి ఉంటుంది హాఫ్ అ డజన్ టైమ్స్ అనిపించి మీకు వాస్తవం చెప్పమంటారా ఇది నాట్ అబౌట్ వస్తువు గురించి కాదు వ్యక్తి గురించి కాదు పరిస్థితి గురించి కాదు ఘటన గురించి కాదు అదంతా మీ మనస్సు గురించి మీ మనస్సు చాలా ఇబ్బంది పెడతాం ఒక ఆయన మాట్లాడుతున్నారు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ సరిగ్గా బిహేవ్ చేయట్లేదన్న నేను అన్నాను నో యుట్ ఇట్ ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ నేను కూడా పరిశీలించాను వాళ్ళు బిహేవ్ చేసి ఇదేదో చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారంతా కరెక్ట్ అని చెప్పడం నా అభిప్రాయం కాదు బట్ నేను వన్ థింగ్ ఐ కెన్ షూర్లీ తెలియదు అదేమిటంటే మీ మనస్సు నిన్ను ట్రీట్ చేస్తోందిరా నాయన తెలుసు మీ నేను మీకు సలహా ఇస్తా మీరు ఆలోచించండి ఎప్పుడైనా సరే మీ మనస్సు ఫలానా వ్యక్తి కానీ పరిస్థితి కానీ వస్తువు కానీ ఘటన కానీ బాగులేదు అని మీ మనస్సు అంది అంటే మిమ్మల్ని అది బుట్టలో వేస్తోంది మిమ్మల్ని మోసం చేస్తుంది మనస్సు మళ్ళా సాక్షిగా మీరు పరిశీలిస్తారు మీరు జీవితంలో ఎందుకు కష్టపడుతున్నారంటే మీ ఆ సాక్షి స్వరూపము మీ యథార్థ స్వరూపము దాని నుండి దూరమైపోయి ఏది మీ స్వరూపము కాదో ఆ మనస్సుతోటి ఆ దేహంతో మీరు మమేకమై ఆ దేహంలో ఉన్న సమస్యలన్నింటితోటి సతమతమవుతో మనస్సు నిర్మాణం చేసేటువంటి కొత్త కొత్త సమస్యలన్నింటినీ నెత్తిమీద వేసుకుని మోస్తూ మీరు ఇబ్బంది పడుతున్నారు మీ ఇబ్బంది అంతే అంతకుమించి మీ ఇబ్బంది క్యాన్సర్ పేషెంట్ కూడా దేహాన్ని సాక్షిగా దర్శించటం అభ్యాసం చేస్తే వాడి బరువు వెంటనే తగ్గడం ప్రారంభిస్తుంది ఆ భారం తగ్గిపోతుంది ఆ రోగ భారం తగ్గుతుంది రోగం ఏదవుతుందో అది అవుతుంది రోగం ఏదవుతుందండి మనిషి పోతాడు మనిషి పోతాడంటే ప్రతి ఒడు అది మీరు మర్చిపోకూడదు అందరూ పోయి వెళ్ళారు అందరూ బస్సు ప్రయత్నంలో ఉన్నారు బస్సులు వస్తున్నాయి ఇప్పుడు ఫ్లైట్కి వెళ్ళేప్పుడు అందరినీ బస్సులు వచ్చింది ఫ్లైట్కి పెట్టుకెళ్తారు ముందో బస్సు వస్తుంది మనం ఇంకా అక్కడికి వెళ్ళకముందే బస్సు వెళ్ళిపోతుంది అయ్యో బస్సు వెళ్ళిపోయింది మీరు ఏమి కంగారనే దాని వెనకాల టాప్ ఇంకో బస్సు దాంట్లో వెళ్దాం అది వెళ్ళిపోయింది అయ్యో అది కూడా వెళ్ళిపోయింది మీరు ఏమి కారీ వసన ఇంకో బస్సు అంతే అల్టిమేట్గా ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ దాట్ కొంచెం ఐదు పది ముందు పది నిమిషాలు అందరూ విమానం ఎక్కి వెళ్ళే అలాగే అందరూ పరలోకానికి పోయి వెళ్ళే ఓ గంట ముందు ఓ రోజు ముందు ఓ రోజు వెంట కాబట్టి దేహం పడిపోవడం అనేది ఇష్యూనే కాదు దేహం జీవించి ఉన్నప్పుడు మీరు ఎంత కులాసగా ఎంత విశ్రాంతిగా ఉండగలిగారు అండి పాయింట్ క్యాన్సర్ రోగి నేను చెప్పిన ఈ మెడిటేషన్ అంటే దేహాన్ని వాచ్ వారికి క్రమంగా తెలుస్తుంది ఏమని ఇది దేహం అనేది ఒక ఫిజికల్ ఎంటిటీ కాదు ఇది కేవలము The flow of, a stream of sensations. Aindriyaka jnana mula yaka pravahantappa Akara deha mane vasu vemi ledhu, adhi vadi kathamukni Mandhu baku vesnuka undala, adhi maneyamane japatla, pragmatic da unda hai, life easy da unda hai, adhi deha mrishayanda Inka manas tadikir kuste miru alajadulato, andodanalato, satamatama ipoto తల్ల క్రిందులైపోతూ ఉన్న సందర్భంలో ఇప్పుడు నేను చెప్పిన ఈ చిత్రాన్ని మీరు అనుసరించినట్లయితే అంటే మనస్సుని సాక్షిగా దర్శించారు ఇప్పుడు చిన్న స్పేస్ కొంచెం టైం పడుతుంది మనస్సు దగ్గర కొంత క్లేశం తర్వాత మీకు అప్సెషన్స్ ఏవైనా ఉన్నాయా మీరే గుర్తుపట్టగలుగుతారు నేను చెప్పాను అనుకోండి మీరు ఇష్టపడటం మీరు యూ బ్యాడ్ అబౌట్టు సపోజ్ అయితే యూ హ్యావ్ దిస్ అప్సేషన్ అని నేను చెప్పాను నాకు బాగా తెలుస్తుంది మీరు ఇష్టపడరు ఈయన స్వామీజీ అలాగే అంటాడు లే అనుకుంటారు అయితే మీరు నా దగ్గరికి వచ్చే స్వామీజీ మీకు ఒక అప్సేషన్ ఉంది అని చెప్పి అని అన్నారు అనుకోండి అడవి దాకా నేనేమో నా అహంకారం పైకి వస్తుంది అలా కాకుండా మీరు ఓపెన్ మైండ్ తోటి స్వామీజీ మీకే అప్సేషన్ కాలేదు అనేవాళ్ళేమో నాతో చెప్పారనుకోండి ఐ షుడ్ బీ ఏబుల్ టు సే మేబీ మేబీ I should be able to say that. Without a doubt, I will end up with air. I shall be able to say that. Swamiji first point that a person drew through theate above power. I would have not seen a single one during the London 35 kten in the area, a balanced way Sir Kilda Elori Kata theasanda I am the brahma padda and I am very happy about it. All kinds of away are we not seen anybody to?. I am not very happy about it. కాబట్టి ఎవరే మీలో మీకు చాలా అప్సేషన్స్ ఉంటాయి అప్సెషన్ ఉంటాయి ఈ ని తెలుగులో ఎలా అనువాదం చేయాలంటే బహుశా మీలో మీకు కొన్ని మొండి ఛాదస్థాలు ఉండి ఉంటాయి మీ మనస్సులో వాటిని మీరు గుర్తుపట్టండి గుర్తుపట్టి వాటిని పరిశీలించండి పరిశీలిస్తే పోతాయి ఈ విధంగా ఆ నిత్య చలన స్వభావము కలిగిన మనస్సు అది మీరు కాదు దాన్ని మీరు సాక్షిగా దర్శించటం అభ్యాసం చేయాలి చేస్తే ఇప్పుడు ఏమైపోయింది దేహం మీరు కాదు అంటే పుట్టుటా గిట్టుటా మీకు లేవు మనస్సు మీరు కాదు అంటే అర్థం ఏంటి మనస్సు అరణ మిమ్మల్ని మోసం చేసుకోండి సంగతి మీకు అర్థమైపోతే ఆ మనస్సు వేసేటువంటి ట్రాప్స్ మనస్సు గోతులు తీస్తూ ఉంటుంది మన్ను ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దుఃఖం ఎక్కడుంటుంది మనస్సులో ఉంది ఆ దుఃఖం మనస్సులోకి ఎక్కడి నుంచి వచ్చింది మనస్సు సృష్టించి అంటే మనస్సు తనకు తానే దుఃఖాన్ని సృష్టించుకుంటుంది ఇతరులు సృష్టించరు భయం ఎక్కడుంది మనస్సులో ఉంది ఆ భయం మనస్సులోకి ఎక్కడి నుంచి వచ్చింది మనస్సు సృష్టించుకుంటుంది అంటే మనస్సు తనకు తానే భయాన్ని సృష్టించుకుంటుంది ఇతరులు సృష్టించారు వాడు ఎవడో అంటాడు మీద నేను దావా వేస్తానంటాడు దవా వేస్తానని వాడు అవతలకి పోతాడు వాడు వేశాడు మనిడో వీడి మనస్సులో ఆ మనస్సు ఏం చేస్తుంది అదావా దావా దావా అని అదే ఆలోచించి ఏమైపోతుందో ఏం గొప్ప కూడికి పోతుందో అని భయాన్ని సృష్టించిపోతుంది కాబట్టి మనస్సు భయపడుతూ ఉంటుంది మీరేమనుకుంటారు ఆ భయాన్ని వాడు కలిగిస్తున్నాడు అనుకుంటారు వాడేం కలిగిస్తున్నాడు వాడు కలిగించి ఇతరుల కలిగించి భయం ఏం లేదు మీరు భ్రమపడుతున్నారు మీ మనస్తే భయాన్ని నిర్మాణం చేసి తనే భయపడుతూ ఉంటుంది ఏదో ఒకటి ఆలోచిస్తూ భయం అంటే రిపర్కషన్ అని మీరు ఎప్పుడైతే అన్నారో అదే భయం దాని భయం సో మైండ్ వర్క్స్కి అయింది కనుక మీరిదంతా గమనించాల్సి ఉంటుంది మీకు ఇంక దీంట్లో ఇంకొక రహస్యం ఉంది మైండ్ ఊహిస్తుంది తాను చేసిన ఊహనం సత్యమని ఆ మైండ్ భ్రమపడుతుంది చూసారా ఇప్పుడు ధనం ఉందనుకోండి ఇంత ధనం ఉంటే మనకి సుఖం కలుగుతుంది అని మైండ్ ఊహిస్తుంది ఊహించి అది సత్యమని నమ్మేది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఊహ చేసిందెవరు మనస్తే ఇప్పుడు అది సత్యమని భ్రమపడిందెవరు మనస్తే వాడు శత్రు అని ఊహించిందెవరు మనస్తే ఆ ఊహ కారణంగా భయపడిందెవరు మనస్థు ఈ వస్తువు నాకు కావాలి అని కోరుకునేది ఎవరు మనస్సు దానివల్ల వెళితే లోటు అనుభవానికి ఆ దుఃఖాన్ని అనుభవించేది ఎవరు మనస్సు ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాలనన్నిటినీ ఇదేదో ఉపన్యాస రూపంగా కాకుండా మీరు అనుభవ రూపంగా మీకు అది అంటే మీరు మనస్సుని సాక్షిగా పరిశీలించాలి ఎప్పుడైతే మీరు మనస్సును సాక్షిగా పరిశీలిస్తారో మీ ఆ సాక్షిభావము నిగ్గుదేలును దాన్ని నిగ్గుదేలుట అంటారు నిగ్గుదేలుట అంటే ఇంగ్ ఇంగ్లీష్లో You explicate your యు ఎక్స్ప్రికేట్ యువర్ ట్రూ సెల్ఫ్ ఫ్రమ్ body బాడీ మైండ్ బాడీ మైండ్లో కలగాపులగం అయిపోయి బాడీ ధర్మాలన్నీ ఆత్మగట్టగట్టేసుకుని మనస్సు ధర్మాలన్నీ ఆత్మగట్టగట్టేసుకుని కష్టపడిపోతాం జీవించటము తెలివి తక్కువ దానివల్ల ఏమవుతుంది మీరు సత్యం నుంచి దూరమైపోయి సత్యము సాక్షి సత్యము సత్యం నుంచి దూరమైపోయి అసత్యమైనటువంటి దేహము ఇంద్రియములు మనస్సుతోటి కలగా పొలగ తాదాత్మ్యాన్ని చెంది సంసారంలో ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి మీరు సాక్షిగా ఉండడము అభ్యాసం చేయాలి ఆ సాక్షిగా ప్రకాశిస్తూ ఉంటారు సాక్షి ప్రకాశంలోనే దేహము తెలుస్తుంది అనుభవానికి తెలుస్తుంది ఆ సాక్షి ప్రకాశంలోనే మనస్సు తెలుస్తుంది మీకండి మీరండి సాక్ష అంటే మీరే మీ మనస్సు మీకు తెలియట్లేదా మీ దేహం మీకు తెలియటం లేదా ఈ జగత్తంతా కూడా మీకే తెలుస్తోంది మీరు ఏదో అనుకుంటున్నారు మీ గురించి ఈ జగత్తంతా మీకు తెలుస్తోంది మీరు మర్చిపోవద్దు నేను అల్పూడను అని మీరు అన్నారు మీరు అల్పుడ ఎందుకడియారు అంటే విశాలమైన జగత్తున్నది దాంట్లో నేను అల్పూడాను విశాలమైన జగత్ ఎవరికి తెలిసింది మీకు తెలిసింది దాంట్లో నేను అల్పుడు నన్ను ఎవరు అనుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని అల్పుడు ఎవరు చేశాడు విశాలమైన జగత్తు చేస్తున్నారు మిమ్మల్ని మీరు చేసుకున్నారా మిమ్మల్ని మీరు చేసుకున్నారు విశాలమైన జగత్తు మిమ్మల్ని అల్పుడు చేయదు నిజానికి విశాలమైన జగత్తు మీ విజ్ఞానంలో మీ ఎరుకలో ప్రకాశిస్తూ మీకు ఒదిగి మదిగి మీరు విశాలమైన జగత్తుకి చూడడం మానేశారనుకోండి అది అంతర్ధానం అయిపోతుంది దానికి నిలబడే శక్తే లేదు అసలు తన కాలం మీద తాను నిలబడలేదు మీరు ప్రకాశిస్తే మీరు ప్రకాశిస్తూ ఉంటారు మీరు మీరు అనుగ్రహిస్తే అది ప్రకాశిస్తుంది మీరు అనుగ్రహించకపోతే అది ప్రకాశిస్తుంది మీరు ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు ప్రకాశిస్తుంది ఇప్పుడు సిటీలో మాల్ ఒకటి ఉన్నాయి అది ఎప్పుడు ప్రకాశిస్తుంది మీరు అనుగ్రహిస్తే ప్రకాశిస్తుంది మీరు అనుగ్రహించలేదనుకోండి ఏమవుతున్నది ప్రకాశిస్తుంది ఇప్పుడు నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు Only they say, hello sir, what internet do you have? Anadvita uh, hai. Do you have internet? Yes, yes, I have internet. And then they know, runnu polnu jayari. That is, none of them are business. Kole papa, ammae, don't phone jayesin be, ammae, mahasam, amma, amma, kashta, batali. Andaru, thank you, anu, pete, shone on taro. Only kaneani, nenu, oh sir, martin hai. Yes, yes, I have internet. What internet do you have? అంటే చూడమ్మా నాకు పేరు గుర్తు లేదు ఇట్ ఈస్ సంథింగ్ లైక్ యూ అంటే ఆ అమ్మాయి పేరు చెప్పింది యూ అదిగా పూర్తి అదేనా అదే అదే మీరు ఎందుకు తీసుకున్నారు ఏమోనామా నా మిత్రుడికి పెట్టేటది నేను తీసుకున్నాను అంటే ఇప్పుడు దాన్ని మీరు షిఫ్ట్ చేసే అవకాశం ఉండాలి లేదమ్మా హ్యావ్ ఏ గుడ్ చాలు ఏనా ఫీల్ చేయాలి ఇప్పుడు ఇంతవరకు ఆమెను నేను అనుగ్రహించబట్టే కదా అన్ని కృష్ణ కలిగింది ఇప్పుడు ఆమెను నేను అనుగ్రహించేనా లేదా you bless the world the world doesn't bless you it's after just all me bless just matter but me randaru class ki ocharante nanu anugrahinchamutte ee class me randaru ocharante meerlono class ni me bless chestu marnaarthu samadhu me randaru katta kattuni class ki raledu ankonde nenu vela muhavu vechi kurchovali puttiye ki beriju vididata ka patham jetu kaabatti meeru anugrahinchali class ni appudu anugraham panjadasina meeru anugrahishte అది మీ ముందు కనబడుతుంది మీరు అనుగ్రహించాలి ఈ జగత్తుని మీరు అనుగ్రహించాలి మీరు అల్పుడు ఎలా అవుతారు కానీ నేను అల్పుడు అను అని మనస్సు మీకు చెప్తున్నాయి అది మీరు పట్టుకుంటున్నారు కాబట్టి మీరు అల్పుడు కాదు అయితే మేము అధికుల మా అధికులు కాదు మీరు సాక్షి ఇటు అల్పులు కాదు అటు అధికులు కాదు ఇటు పాపి కాదు అటు పుణ్యాత్ముడు కాదు మీరు ఇటు ధర్మాత్ముడు కాదు అటు అధర్మం చేసిన వాడు కాదు మీరు వేరే కాదు పుట్టిన వాడు కాదు దిక్కిన వాడు కాదు సుఖీ కాదు దుఃఖీ కాదు మీరే కాదు మీరు ఆ సాక్షి భావాన్ని బాగా అనుభవానికి తెచ్చుకోవాల్సి ఉంటుంది సో ఈ సాక్షి భావాన్ని ఎలా అనుభవానికి తెచ్చుకోవటం కూడా నేను ప్రాక్టికల్గా చెప్తాను చూడండి మీరు సర్వము గురించి ఆలోచించటం మానేసి సర్వమును తెలివియందు ప్రకాశింపజేయట అలా అభ్యాసం చేయాల్సింది ఇప్పుడు నేను మీ అందరికీ సిద్ధిస్తున్నా సో నేను ఆయన ఇవ్వ మీరందరూ నాకు తెలుస్తూ ఉన్నారు అంతే నేను మీ గురించి ఆలోచించటం నేను తేడా మీకు దానికి దీనికి చాలా తేడా రామకృష్ణ బ్రహ్మహంస గారి ఫోటో కనపడింది ఆయన ఇవ్వ నేనేం కళ్ళు మూసుకోలేము నాకు ఆ జ్ఞానం కలగకపోలేదు ఇంద్రియ జ్ఞానం కలిగినది అది ఆ పరమహంస ఫోటో అని తెలిసింది ఆయన వెళ్ళాయి నేను ఆలోచించట్లేదు దాని గురించి ఆలోచించట్లేదు దాని గురించి ఆలోచిస్తే ఎలా ఫోటో చూడగానే రామకృష్ణ సేవా సమితి అక్కడే మనం పైసలు ఇచ్చాం ఆ పైసలు అదే నేను ఆలోచించట్లేదు ఆయన నేను మీ గురించి ఆలోచించట్లేదు ఆయన మీద లక్ష్యం నేను రోడ్డు మీద వెళ్తుంటే ట్రాఫిక్ గురించి ఆలోచించట్లేదు ఆయన అవేర్ వస్తుంది టైం అవుతుంది ఆలస్యమైందనుకోండి ఆలస్యమైందని నేను ఆలోచించట్లేదు ఆలస్యమైందని ఆలోచిస్తే ఏమవుతుంది డిస్టర్బ్ అవుతుంది ఐ నాట్ ఐ మీదే కాబట్టి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే డెలివరేట్గా అంటే పని కట్టుకుని పూనుకుని డెలివరేట్గా అంటే తెలుగు అనువాదం చాలా కష్టమైంది ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదం చేయాలంటే చాలా లోతైన అనుభవం కావాల్సి ఉంటుంది నిలిబరేట్లేనదాన్ని నేను పూనుకునే అనువాదం చేశాను పూనుకుని ఆ పని కట్టుకుని పూనుకుని మీరు తెలుసుకుంటూ ఉండాలి అన్నింటినీ తెలుస్తూ ఉండాలి అలాగే ఏమవుతుందంటే అప్పుడప్పుడు తెలిసారనుకోండి మీ అవేర్నెస్కి ఆ బ్రేక్తో ఉండదు ఆ వైశాల్యం ఉండదు ఆ లోతు ఉండదు మనస్తే ప్రవాహమే పర్యప్త అలా కాకుండా మీరు డెలిబరేట్గా ఆ అవేర్నెస్ తెలివిని అభ్యాసం చేశారనుకోండి ఏమవుతుందో తెలుస్తుందండి ఆ తెలివికి ఒక వైశాల్యం లభిస్తుంది ఒక లోతు లభిస్తుంది అంటే మీరు ఆ తెలుగులోకి బాగా గ్రో అవుతారని అర్థం అప్పుడు మీకు జగత్తు దేహము మనసు అన్నీ కూడా దృశ్యములుగా సాక్ష్యములుగా తెలియబడేవిగా అనుభవానికి వస్తూ ఉంటాయి అవి వాటిని మీరు సాక్షిగా దర్శిస్తూ మీ సాక్షి చైతన్యపు వెలుగులో అవి ప్రకాశిస్తూ మీరు సాక్షి స్వరూపులుగా నిలిచి ఉంటారు అలాగా ఆ సాక్షి సాక్షిస్వరూపులుగా నిలిచి ఉన్నారే ఆ ఎనుక ఆ తెలివి దానికి అహమ్మని శాస్త్రం పేరు పెట్టింది ఆ అహమ్ముని బ్రహ్మని చెప్తారు అదే కానీ మీరు నేను మిస్టర్ సుబ్బారావు ఇంత డబ్బు ఉంది నేనేమో ఇద్దరు పిల్లలకి తండ్రినే ఒక లేడీకి భర్తను నేను బ్రహ్మను అని చెప్పట్లేదు ఈ ద్వైతులు ఉన్నారే వాళ్ళు వాళ్ళ బెంగ ఎలా అదే వాడి బెంగ ఏమిటంటే నేను బ్రహ్మని ఎలా అవుతాను నేను అయోధ్యున్ని అభాగ్యుణ్ణి ఇంకా వైకుంఠం వెళ్ళడం తర్వాయి ఇక్కడ కూర్చొని ఉన్నాను బ్రహ్మేమో వైకుంఠంలో భూదేవి శ్రీదేవి సమేతుడై వేంచేసి ఉన్నాడు ఆ బ్రహ్మ నేను ఎలా అయిపోతానని వీళ్ళ సమస్యది వాడే ద్వైతాన్ని సృష్టించుకుంటాడు ఎనీవే దట్ ఈజ్ నాట్ ది పాయింట్ ఊరికే మాట వచ్చాను కాబట్టి మీరు ఇంకొకటి గమనించాల్సి ఉంది బాహ్య మీరు బాహ్య మీరు మనస్సుందనుకోండి మనస్సుతోటి మీరు తాదాత్మ్యాన్ని చెందున్నారనుకోండి మీరు బాహ్య వస్తువులలో తగులుకొని ఉంటారు అటాచ్డ్గా ఉంటారు ఇట్ ఈజ్ మైండ్ విచ్ ఇస్ ఆల్వేజ్ అటాచ్డ్ మీరు మనస్సుని సాక్షిగా దర్శించారనుకోండి మీకు అనుభవం కలుగుతుంది ఎందుకంటే యూఆర్ నాట్ అటాచ్డ్ ఎనిఫింగ్ అనే అనుభవం కలుగుతుంది దేనికి మీకు అటాచ్మెంట్ లేదనే అనుభవం కలుగుతుంది మిమ్మల్ని పెద్ద స్టేజ్ మీద కూర్చోబెట్టి మెళ్ళలో మాలలు వేసి సేల్వాలు తప్పి ప్రశంసలు చేసినప్పుడు కూడా చాలా సహాయానికి వస్తుంది ఈ లోపల ఎవరో వచ్చి తిట్టి కూడా ఉంటారు పోడి వాళ్ళంతమంది ఉండకపోవచ్చు ఉంటారు ఎవరో వచ్చి ఏదో అర్థం అర్థం వేసి తిట్టి వాళ్ళు అప్పుడు కూడా మన తిట్టి వాళ్ళు మనకి మిత్రులు మన పొగిడీ వాళ్ళు మనకి మిత్రులు అవునో కాదో అవున ఈ పొగిడీవాళ్ళు పొగిడేసి వాళ్ళ దాటిని వాళ్ళు వెళ్ళిపోతారు మనని తిట్టి వాళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళు మనం లోపల ఆత్మస్వరూపాన్ని పరిశీలించడానికి చక్కటి అవకాశం వాళ్ళు మనకి మిత్రులు వాళ్ళు మనకి సన్మార్గంలో నిలబెడతారు ఈ సంసారంలో ఉండే లొసుగులు మనకి గుర్తు చేస్తూ ఉంటారు వీళ్ళు ఈ తిట్టి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు మనకి చేసే మేలు ఇంత అంటారు